భయం కలిగింది పరిగెట్టాడు పరిగెట్టేటప్పుడు ఆలోచించాడు వీడికి ఒక సమస్య తగ్గింది ఏమిటి వీడు పరుగు పెట్టడం ఆపడం పరుగు పెడుతూనే ఉంటాడు ఈశ్వర ఈశ్వర ఈశ్వర కాపాడు కాపాడు కాపాడు కాపాడు అంటూ పరిగెడుతూ ఉంటాడు కానీ రాయి తగలదు వీడికి ఎందుకని తెలివి కాస్తుంది వాడికంటే కర్మ మార్గంలో వాడికంటే వీడికి కాస్త తెలివి ఉంది కాబట్టి రాయి తగలదు కాబట్టి గాయం అవ్వలేదు కానీ వీడికి మాత్రం భయం పోదు వీడు పరిగెడుతూనే ఉంటాడు ఈశ్వర ఈశ్వర కాపాడు ఈశ్వరా కాపాడు ఈశ్వరుడు ఎప్పుడు కాపాడుతూనే ఉండాల్సిందే విడుపరిగెడుతూనే ఉంటాడు భయం మాత్రం పోదు భ్రాంతి మాత్రం పోదు అనమాట ఇది భక్తి మార్గం ఇందులో బాగా పరాకాష్ఠకి తన్మయత్వస్థితికి చెంది తనను తాను మరచిపోయి శరీర వదిలేసినటువంటి వాళ్ళు పరాభక్తి స్థితికి చేరిన వాళ్ళకి యథార్థ వస్తు జ్ఞానం కలుగుతుంది పరాభక్తికి స్వరూప జ్ఞానానికి మధ్య భేదం లేదు ఈ రెండు ఒకటే ఇది దీన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు యోగ మార్గం మూడవ మెట్టి ఏమిటి యోగ మార్గం ఈ యోగ మార్గంలో ఏం చేసాం ఇప్పుడు ఆయనకి భ్రాంతి కలిగింది ఆ భ్రాంతి కలిగిన దాన్ని విచారణ చేసే శక్తి లేదు ఇప్పుడు ఏం చేశాడు ఏమైనా సరే భ్రాంతి కలగ కానీ కాళ్ళు అన్నీ మూసేసి ప్రాణాన్ని బంధించి మనసుని బంధించి స్తబ్దంగా నిలబడి జడ వస్తువులే బిగుసుకుపోయి అలా సమాజ నిష్టయ్య నిలకడ చెంది ఆ వృత్తిని బంధించి వృత్తి నిరోధాన్ని చేసి అది యథార్థ వస్తువా మిథ్యా వస్తువా నాకు అనవసరం అది ఏదైనా సరే తీసి పక్కకు పెట్టు తాడైనా నాకు అవసరం లేదు పామైనా నాకు అవసరం లేదు అని బలవంతంగా వృత్తి నిరోధం చేసి అణిచివేస్తాడనమాట అణిచివేసి ఉన్నచోటే ఉంటాడు కానీ లోపల మాత్రం భయం పోలేదు ఎందుకని స్వరూపజ్ఞానం లేదు కాబట్టి వృత్తిని అయితే నిరోధించేసాడు వృత్తి శూన్యత వచ్చేసింది ఆలోచనారహిత స్థితి వచ్చేసింది కానీ భయం మాత్రం పోలేదు ఎందుకని యథార్థ వస్తు జ్ఞానం లేదు కాబట్టి స్వరూప జ్ఞానం లేదు కాబట్టి ఇది యోగ మార్గం యోగ మార్గంలో కూడా సాధ్యమే జ్ఞానం ఎలా ఇలా ఈ వృత్తి శూన్యస్థితి వరకు వచ్చి ఈ వృత్తి శూన్యమనే నిర్వహణ స్థితి ఎందు ఆలోచనారహితమనే నిర్వహణ స్థితి ఎందు చెందుతాడు నిర్వహణలో మళ్ళా బయటికి రాగానే అన్ని వచ్చేస్తాయి వీటికి నివర్తించబడవు ఎందుకని అణిచివేసాడు అంతవరకే తత్కాలవతి ఎంతసేపు అయితే అలా వృత్తి శూన్యస్థితి ఎందు ఉంటాడో అంతసేపే అది నివర్తించబడుతుంది మరలా బయటికి రాగానే స్వ ఎందుకు చేరగానే అప్పుడు అన్నీ పనులు అన్ని పనిచేస్తాయి మళ్ళీ త్రిపుట్లోకి దిగి వచ్చేస్తాడు మళ్ళీ అంత అన్నిటి చేత బాధించబడినట్టుగానే ప్రభావితమైనట్లుగానే ఉంటాడు అనమాట ఇది యోగ మార్గంలో ఉన్న సమస్య సరే ఆ కరది స్వరూప జ్ఞానం ఇది జ్ఞానం